వేదవచసో బోధయు స్టార్ జగత్తులో మీరు రెండు పాయింట్లు మీరు కన్సిడర్ చేయండి మీ స్వరూపమేమి సత్తాస్ఫూర్తులే మీ స్వరూపం ఉనికి యొక్క ఎరుకయే మీ స్వరూపం సత్తాస్ఫూర్తులు అంటే ఉపనిషద్వాక్యమైంది ఉనికి యొక్క ఎరుక అంటే రామిరెడ్డి తాత అయింది రెండో ఒకటే తేడా ఏం లేదు ఉనికి యొక్క ఎరుకయే మీ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 ఆత్మయే నా స్వరూపమైన ఉనికి ఎరుకయే జగత్తులో ఉనికి ఎరుకగా భాషిస్తుంది మరి ఇంకీ నామరూపాలు ఏమిటండి ఉనికి ఎరుక నేను ఘట అస్థి అన్నప్పుడు ఆ అస్థిలో ఉండే ఉనికి ఘటము జ్ఞాయమానమవుతోంది తెలియబడుట స్ఫురిస్తోంది ఆ స్ఫురణము నేనే అయితే ఆత్మ అయితే ఇంక ఈ ఘటమేమిటి నామరూపములు సో వాట్ అసత్ అసత్ అంటే తుచ్చం అనుకున్నారు అసత్ కల్ప ఉన్నట్లు కనపడింది కానీ ఉన్నది కాదు మిథ్య కాబట్టి జగత్తు మిథ్య అయింది నామరూపములు మిథ్య అయింది సత్తాస్ఫూర్తులు నేను అయ్యాను కాబట్టి జగత్తు నాకంటే భిన్నంగా లేదు ఆత్మభేదం సర్వం ఈ సర్వము నేనే అనే జ్ఞానము ఉదయిస్తుంది అని తెలుసుకుంటుంది అది వాడికి తెలిసినప్పుడు ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్ ఆ ఎక్స్ప్లోషన్ ఎప్పుడైతే వచ్చిందో సూర్యోదయం అయినట్టేది ఉదితే సబితది సూర్యోదయం అవడము ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఈవెంట్ ఎంత గ్రేట్ ఈవెంట్ అంటే ఒక అర్ధ భాగం భూమండలంలో ఒక అర్ధ భాగం అంటే మీరు ప్రయాణం చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది ఒక అర్ధ భాగం ఇక్కడ బొంబాయి దగ్గర మొదలపెట్టి అక్కడ జపాన్ వరకు ఒక అర్ధ భాగం వెలుతురుతో నిండిపోతుంది వేడితో నిండిపోతుంది ఉష్ణంతో అది సూర్యోదయం అంటే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 ఒకసారి అజ్ఞానం తొలగిపోతే గ్రాహ్య గ్రాహక భేదము పతాపంచలైపోతుంది గ్రాహ్య గ్రాహక భేదం లేకపోతే కర్మలు ఎక్కడి నుంచి విధిస్తావు నువ్వు కర్మలు ఉండవు క్రియలు ఉంటాయి కర్మలు ఉండవు క్రి అంటే కర్తృభోక్తృలేని చలనానికి క్రి అని పేరు చేసేవాడిని నేను దీని ఫలం అంటే కర్మ అయింది చలనం ఉంటుంది కర్మ ఉండదు ఇప్పుడు వీడు గంగానదిలో స్నానం చేస్తాడు నేను గంగానది స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నాను స్వర్గానికి పోతానని వీళ్ళు లెక్క వేసుకుంటూ ఉంటాడు గంగానది ప్రవహిస్తోంది అది అది అది కర్మ చేస్తుందంటారా లేదు చలనం ఉంది తప్పిస్తే కాబట్టి గంగానదికి పుణ్యం వస్తుందంటారా ప్రవహిస్తున్న కారణంగా అబ్బా అదేం లేదండి ఎందుకని అనేందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు నేను కర్తను నేను భోక్తను అనే చలనమే ఉంటుంది వీడు పండుకోస్తాడు వీడికి పుణ్యమో పాపమేదో ఒకటి వస్తుంది వాడి స్వంతమైతే పుణ్యం వస్తుంది స్వంతం కాకపోతే పాపం వస్తుంది చెట్టు మించి పండు పడుతుంది పుణ్యం వస్తుందో పాపం వస్తుంది ఏది రాదు కాబట్టి క్రియా వేరు కర్మ వేరు యాక్షన్ వేరు మోషన్ వేరు గంగా నది ప్రవహిస్తే ఈజ్ ఇట్ యాక్షన్ ఆర్ ఈజ్ ఇట్ మోషన్ ఇట్ మోషన్ వీడి గంగలో స్నానం చేసేస్తే ఇట్ ఈజ్ ఎన్ యాక్షన్ మహాత్ముని యొక్క జీవితంలో మోషన్ ఉంటుందని తెప్పిస్తే యాక్షన్ ఉంది నిజానికి ఈ యాక్షన్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మోషన్ అక్కడ ఉంటుంది ఈ యాక్షన్ ఉన్న వాళ్ళలో ఎంత మో వీడు మోషన్ ఉండాలి కదా మూమెంట్ ఉండాలి కదండి మూమెంట్ లేకపోతే యాక్షన్ ఎందుకు అవుతుంది వీడిలో ఎంత మూమెంట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ మూమెంట్ ఉంటుంది మహాత్ముని ఎందరూ సో అభిప్రవృత్తో నైవ కురవర్ణితి కర్మణ్యభిప్రవృత్తితోపీ నైవ కించిత్ కరోతి సహ అని రాబోయే అధ్యాయంలో వస్తుంది మహాత్ముడు ఉన్నంత యాక్టివ్గా ఎవరూ ఉండలేడు గృహస్థుడు ఉండలేడు అంత యాక్టివ్గా గృహస్థు ఉండలేడు ఎందుకంటే గృహస్థికి కర్తృత్వభో గృహస్థు అంటే నా అభిప్రాయం మేము కర్తలం అనుకునే వాళ్ళకి సో కర్తృత్వ భోక్తృత్వములు అనే బరువు మోస్తూ మహాత్ముడు అహకాగా పనిచేస్తూ ఉంటాడు ఎవడు కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పనిచేస్తాడు ఎవడు బాగా పనిచేస్తారంట లే బాగా కాబట్టి మహాత్ముడు సాధించినంత ఘనకార్యాలు వీడు సామాన్యుడు సాధించలేడు కానీ మహాత్ముడు ఎందుకు కర్తృత్వం భోక్తృత్వాలు ఉండవు దెర్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మూవ్మెంట్ బట్ నో యాక్షన్ దీన్నే ఏమన్నారో తెలిసిన అకర్మనించ కర్మయహ అని మూడో అధ్యాయంలో వస్తుంది నేను అక్కడ బోలానంలో చెప్పాను ఈ అకర్మణిచర్మయ కర్మని అకర్మ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 ప్రతిపద్యతే అది ఆవేద్య కాదు అవిద్య నా పుస్తకంలో తేడా ఉంది ఆ కొమ్ము అవిద్య ఆవేద్య కాదు అవిద్య అవి సరిగ్గా పడకపోతే నేను ఆవేద్య ఆవేద్య అన్నానే కానీ ఏమిటి అవేద్య అప్పుడే కంగారు పడుతున్నాను అవిద్య ప్రింటింగ్ మిస్టేక్ అది ప్రింటింగ్ ప్రాబ్లం వాళ్ళది అదే వివరిస్తున్నారు ఆయన విద్యోత్పత్తే ప్రాక్ జ్ఞానము పుట్టుటకు ముందు ఏముంటుందండి జ్ఞానం పుట్టడానికి ముందు అవిద్య అజ్ఞానం ఉంటుంది సో అజ్ఞానము ఈ అజ్ఞానంలో వీడేం చేస్తాడంటే వీడి అజ్ఞానం యొక్క లక్షణం అజ్ఞాని నేను అజ్ఞాని అని తెలుసుకున్నాడు అనుకోండి ఇప్పుడు వాడు జ్ఞాన అజ్ఞాన జ్ఞానం అయిపోతాడు ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ నాలెడ్జ్ the first step in knowing is to know that i do not know the first step kontha mundhe aa first step teesukovali avu teliyipoyadu undoy memeemo ee vedhal chadu kunnam shastral chadu kunnam maaganni telusthuntaa paru meeku anni telusukada meer bhagavad gita chadu kunnara ante bhagavad gita maage endukande me memo samskar ratnakarana chadu kunno smarta ratnakarana imolam jamul daaka ma gochchu maagu bhagavad gita akkaraledanta so vaallaki taamu ajnaanulani kuda teliyadu వాళ్ళు కాబతే మరో ఒకళ్ళు వాటెవర్ సో వన్ హూ నోస్ వన్ హూ డజంట్ నో అండ్ ఆల్సో డజంట్ నో దట్ హీ డజ్ నాట్ నో ఈజ్ ఇగ్నరెంట్ వన్ హూ డజంట్ నో బట్ నోస్ దట్ హీ డజంట్ నో ఈజ్ ఎ స్టూడెంట్ అది స్టూడెంట్ అయిపోతారు వన్ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఈజ్ ఎ టీచర్ ఇలాగేదో మార్పు ఇలాగేలాగ ఇటువంటి వస్తుంది వాటెవర్ కాబట్టి జ్ఞానానికి ముందు ఉన్నది అజ్ఞానం ఈ అజ్ఞానంలో ఉన్నవాడికి తానికి అజ్ఞానం తెలియదు నేను జ్ఞాని అనుకుంటాడు అంటున్నారు ప్రమాణ బుద్ధి గృహ్యమాన క్రియాకారక ఫల భేద వాడు సో ఈ భేదము ఏమిటి భేదము క్రియాకారక ఫల భేదము వేరు కారకములు కారక బహోచనం వేరు ఫలము వేరు కారకములు ఏమిటో చెప్పండి కర్త కర్మ కరణము సంప్రదానము అపాదానము విభక్తులు ఉన్నవి సంప్రదానం అంటే చతుర్థ విభక్తి అపాదానం అంటే పంచమీ విభక్తి ఆధారము సప్తమ విభక్తి మరి షష్ఠి షష్ఠీ ఫలం షష్ఠీ విభక్తి ఫలం అండి ప్రథమ విభక్తి ఏమిటి కర్త చేయువాడు ద్వితీయ భక్తి ఒకటి చేస్తున్నాడంటే ఏదో చేస్తాడు కదా కొండో మరొకటి ఏదో ఒకటి చేయాలి కదా అది కర్మ కర్మ అంటే క్రియ కాదమ్మా ఆబ్జెక్ట్ అనమాట దేంతో చేస్తున్నాడు కరణం దేని కొరకు చేస్తున్నాడు సంప్రదానం దేని నుండి చేస్తున్నాడు కొండ చేస్తున్నాడు అంటే దేని నుండి చేస్తున్నాడు మట్టి నుండి చేస్తున్నాడు అపాదానం ఎక్కడ చేస్తున్నాడు చక్రమే పెట్టి చేస్తున్నాడు ఆధారం ఇవన్నీ కారకాలం ఏం చేస్తున్నాడో అది అది క్రియ దేని ఫలం దే ఏ ఫలాన్ని నాశించి చేస్తున్నాడో అది ఫలం సో మీకు ఆరు విభక్తులు ప్లస్ ఐదువి ఆరు ప్లస్ ఒకటి ఫలం షష్ఠీ విభక్తి ఈ మిగతా ఆరు విభక్తులకి కారకములు అంటారు విభక్తి కారకం కాదు అది ఫలం ఫల విభక్తి సో ఈ ఏడు విభక్తులు ఈ ఏడు భిన్న భిన్నాలా లేకపోతే ఒకటేనా ఒకటేలా అవుతాయండి కర్తే కర్మ కర్మ కరణం అయిపోతుందా కరణం అపాదానమైపోతుందా మీరు ఇదేనా పాఠం చెప్పే పద్ధతి ఒకటెలా అవుతుంది ఎవరినైనా అడిగి చూడండి ఇవన్నీ ఒకటో అడిగి చూడండి ఎవరినైనా అడిగి చూడండి మీకు ఎలా కనపడుతుంది అన్నీ ఒకలాగే కనపడుతున్నాయా వేరువేరుగా కనపడుతున్నాయి అగ్నిహోత్రమును పక్కన నిలబడి ఆ చేతిలో సురుకు పట్టుకుని హోమద్రవ్యం చేతిలో పట్టుకుని ఉన్నాడు ఇవన్నీ ఒక్కలాగే కనబడుతున్నాయి వేరువేరుగా కనబడుతున్నాయి మీకు ఎలా కనపడుతున్నాయో చెప్పండి వేరువేరుగా కనపడుతున్నాయి మరి ఒక్కటంటే అని మాట్లాడతాడు కాబట్టి వాడికి దర్శనమిచ్చే భేదము ప్రమాణ బుద్ధా బృహ్యమాట అది సత్యమనే బుద్ధితో స్వీకరిస్తుంది వాడిని ఒక్కటే మాట్లాడగల మరి శ్రీకృష్ణుడి గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్ఞం బ్రహ్మనాహుతం బ్రహ్మయమతైన గంతవ్యం అని చెప్పాడు అలా ఎందుకు చెప్పాడు మరి ఇవన్నీ ఏకంపాకం అన్నట్టుగా చెప్తున్నాడు కదా ఆయన ఇవన్నీ బ్రహ్మే అన్నట్టుగా చెప్తున్నాడు కదా మరి ఇవన్నీ వేరువేరుగా కనపడుతుంటే అవన్నీ ఒక్కటే చెప్పాడు ఆ శ్లోకానికి అన్నీ ఒక్కటని అర్థం కాదు ఇంకేదో అర్థం నేను తర్వాత నీకు అవకాశంగా చెప్తాను ఏ అన్నీ వేరు వేరే అని వీడు అలా స్వీకరిస్తాడు వాడు అజ్ఞానం అజ్ఞానం యొక్క లక్షణం అది ఎందుకంటే అజ్ఞానం ఏమనుకుంటాడంటే నాకు అన్నీ తెలుసుని అనుకుంటూ నాకు కనపడే క్రియాకారక ఫలభేదము సత్యము అని వాడు ప్రమాణ బుద్ధితో స్వీకరిస్తాడు ప్రమాణ అంటే సత్యత్వ బుద్ధి అది సత్యమనే బుద్ధితో స్వీకరిస్తాడు అదే అజ్ఞానం ఆ జ్ఞానం ఉన్నప్పుడే కర్మహేతుత్వం ప్రతిపద్యతే వాడు కర్మకి ఆ జ్ఞానమే హేతువు అవుతుంది చాలా నిజమది వినడానికి కటుగా ఉన్న సత్యం అది ఎలాగంటే వీడు కర్మ చేయాలంటే ముందు తాను కర్తనని భావన చేయాలి అంతటితో సరిపడదు నేను భోక్తను కూడా అంటే ప్రథమాభక్తి షష్ఠీభక్తి వీడైపోయాడు షష్ఠీవభక్తి ఫలం కదా ప్రథమాభక్తి నేను కర్తను నేను భోక్తను ఇప్పుడు ఈ క్రియ వల్ల ఈ కర్త భోక్త సంయోగం ఏర్పడుతుంది ఈ కర్తకి ఫలంతో సంయోగం ఏర్పరిచేది ఏమిటి క్రియ ఆ క్రియ చేస్తే ఆ ఫలానికి నాదవుతుంది ఆ క్రియ చేయాలంటే ఈ సాధనాలు కావాలి వాటిని సమకూర్చుకోవాలి అని ఈ భేద ఉన్నవాడే వాడు కర్మకి యోగ్యుడవుతాడు కాబట్టి ఆ ఈ భేదమే కనుక అజ్ఞానమైతే మనం ఏం చెప్పాల్సి ఉంటుందంటే అజ్ఞానమే కర్మకు హేతువు అని అంచేతనే శ్రీకృష్ణుడు చాలా చోట్ల శంకరుడు చాలా చోట్ల అవిద్య కామ కర్మ లక్షణ సంసార వీడిలా సుఖదుఖాల్లో జన్మ మరణాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కారణం ఏమిటంటే వీడి సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు కారణం ఏంటంటే అవిద్య అవిద్య వల్ల కామ అంటే భోక్త కర్మ అంటే కర్త అజ్ఞానము అజ్ఞానం వల్ల భోగాసక్తి భోగాసక్తి వల్ల కర్మాసక్తి భోగాసక్తి లేకపోతే కర్మాసక్తి ఉండదు సంసారం ఇదంతా అజ్ఞానావస్థ ఇది అజ్ఞానము అని తెలుసుకున్నవాడు హీ హేకిన్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ నాలెడ్జ్ అయితే జనాలని వాళ్ళ దారిని వాళ్ళని వదిలేస్తే ఈ ఫస్ట్ స్టెప్ తీసుకుని వాళ్ళు ఎవరో తీసుకుంటారు వాళ్ళకి ఆ స్పిరిట్ ఎప్పుడో పరమేపుడో వాళ్ళు తీసుకుంటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే నీ అజ్ఞానమే సత్యమని ప్రమోట్ చేస్తూ ఉంటారు అజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు అడ్డుపడిపోతూ ఉంటారు మరి వీడి బుద్ధిలో శేను ఉంటే మరి అలాగే దట్ ఈస్ హౌట్ ఈస్ కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఈ కర్మ కర్మ అన్నదే కామన వల్ల వచ్చిందా లేదా చూసుకోను కర్మ కామన వల్ల వచ్చిందా లేదా వచ్చింది స్పష్టం ఉంటుంది కామనని బట్టే కర్మ చేస్తాడు వీడు ఈ కామన అజ్ఞానం వల్ల వచ్చింది వీడు తెలుసుకుంటే His life starts taking the హిజ్ లైఫ్ స్టార్ట్స్ టేకింగ్ ద టర్న్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అది మార్పు తర్వాత నా అప్రమాణ బుద్ధి కర్మహేతుోపత్తి సపోజ్ వీడు క్రియాకారక ఫల భేదం ఏదైతే ఉందో అది అప్రమాణబుద్ధి గృహ్యమానా అది అప్రమాణము అని వీడు స్వీకరించాడు అనుకోండి తెలుసుకున్నాడు అనుకో అప్రమాణము అంటే అసత్యము అని తెలుసుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు ఏమండి నేను ఏవో కర్మలన్నీ చేశాను కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే కర్త ఫలము కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి ఈ పరిస్థితి నాకు ఇది నచ్చుబాటు కావటం లేదు నేను ఎక్కడో విన్నాను ఎవరో మహాత్ముని చెప్తుంటే విన్నాను కర్తృత్వ భోక్తృత్వ ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వము లేవని విన్నాను నేను ఈ ఆత్మకర్త అనేటువంటి మాట నాకు ప్రమాణం అనిపించట్లేదు ఏం చేయాలి అని అడిగితే అప్పుడు వాడికి ఏం చెప్తారు ఇంత నువ్వు చేసిన యజ్ఞాలు కాకుండా ఇవి కొత్త యజ్ఞం చేయని చెప్తారా చెప్పరు అలా అడిగాడు అనుకోండి వాడికి ఏం చెప్తారు నువ్వు వివేక చూడమని చదువుకోవాలి అని చెప్తారు ఎక్కడ వివేక చూడమని అంటే ఫలానా మహాత్ములు ఉన్నారు వాళ్ళ దగ్గర చదువుకో ఇప్పుడు వివేక చూడమని చదువుకో చదువుకుని ఆ తర్వాత వాడికి ఇంకో యజ్ఞం చేద్దామనిపిస్తుందా సన్యాసం తీసుకుందాం అనిపిస్తుంది సన్యాసం తీసుకుందాం అనిపిస్తుంది సన్యాసం తీసుకుంటా అటువంటి మహాత్ముని నేను ఈ మధ్యన వెదవాడిలో ఆయన నిత్యాగ్నిహోత్రే మొన్న ఎప్పుడో చెప్పారు మీకు అగ్నిష్టోమం చేశాడు ఆయన నేను అన్ని యాగాలు చేశాడని నేను అర్థం మొన్నే చెప్పారు ఆయన యాగాలు చేశారండీ మహాత్మా మీరు సన్యాసం తీసుకున్నారంటే మహానందంగా ఉంది అని నేను అడిగా సంగ అంటే ఆయన ఏదో ఇల్లుదులు పెట్టేట నా ఆనందం అని కాదు ఆ జ్ఞానముందు ఆయనకున్నటువంటి పిపాస చూసి నేను ఆయన్ని ప్రశంసించా నన్ను ఆయన్ని ప్రశంసించు కురడువా నువ్వు నా ముందు నా కళ ముందు ఉండిపోడు నువ్వు ఇప్పుడు ఎలా కనబడుతున్నావు అంటే నీకంటే నేను ఆలస్యంగా తీసుకు నేను సిగ్గుపడుతున్నాను అంటే పాపం నన్ను ప్రశంసించాడు ఇద్దరు పరస్పర ప్రశంసలు తర్వాత నేను అడిగా ఏమిటి సదాచారాలు అడిగితే అప్పుడు ఆయన చెప్పారు అదృష్టమని చేశారు ఆయన ఆ తర్వాత మహాగ్ని చయనము అంటారు చేయిన్లుగారు అంటారు చూడండి ఆయన చేయిలు గారే చయనం చేశారు పేరు పెట్టుకున్న చేన్లు కాదు నిజంగా చేయిన్లు గారు తర్వాత వాజపేయ ఏమని చేశారు ఆయన వాజపేయా వాజపేయి పెట్టుకున్న పేరు కాదు వాజపేయి తర్వాత ఆప్తోర్యామో అని ఇంకో యాగం చేశారు అతిరాత్రమో ఇంకోటి ఉంది అచ్చే ఇరవై ఏడు రోజులు యాగం అల్టిమేట్ పౌండరీకం కూడా చేశానని చెప్పారు మరి ఇన్ని చేసిన తర్వాత మీకు సన్యాసం ఎందుకు తీసుకోవాలనిపించింది అని అడిగారు అంటే ఆత్మ ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు కల్పితాడేమో అని అనిపించిందండి నాకు అసూరు రామకుడి శాస్త్రి గారు అలా చెప్తూ ఉండేవారు ఆత్మ కర్తాభోక్త అనేటువంటిది సరి కాదేమో అని అనిపించింది అని అన్నారు ఆయన ఇన్ని యజ్ఞాలు చేసిన తర్వాత అనిపించిందా మీకు ఆ మాట అంటే మరి అలాగే అనిపించిందండి అంతకుముందు నేను కర్తను అనుకుంటూ ఉండేవండి యజ్ఞాలు చేయమంటే చేసేవాడిని దాంట్లో ఓ ఒక పట్టుదల ఉండేది ఒక ఆగ్రహం ఉండేది చేసేవాడిని ఇప్పుడు ఆ కర్తాభోక్త అన్నది సత్యం కాదేమో అనిపించింది దాని మీద ఇంకొంచెం ముందుకు వెళ్ళి విచారం చేశాను చేస్తే కర్తృత్వ భోక్తృత్వాలు నిజంగా తనిపించింది సరే పెద్ద వయస్సు కూడా వచ్చింది అనుమతి తీసుకుని సన్యాసం తీసుకున్నాను ఇప్పుడు వేదాంత ప్రవచనం చేస్తూ నన్ను రమ్మని ఆహ్వానం అది చేశారు సరే నేను వెళ్ళలేదనుకోండి కాబట్టి ఒకసారి అప్రమాణ బుద్ధ గృహ్యమానాయా నా కర్మహేతుోపత్తి ఈ భోగం ఈ భోక్తృత్వము కర్తృత్వము అప్రమాణము అలా అనిపిస్తాయి కానీ సత్యం కావాలి ఈ స్వర్గాదులు ఉన్నాయే స్వర్గ స్వర్గం ఈ స్వర్గం గురించి ఏడో అధ్యాయంలో మీమాంస ఉంది ఈ చాంద్రోద్యం ఏడో అధ్యాయంలో భాష్యంలో ఎక్కడా లేని మీమాంస అక్కడ ఉన్నట్టు గుర్తున్నాడు ఆయన స్వర్గం అంటే ఏంటి ఏం మొదలుపెట్టి ఏదో మీమాంస చేశారా అని ఒక గుర్తుంది అది చూస్తే దొరుకుతుంది సో అలాగంటే ఒక విచారణలో పడ్డాడంటే ఏమిటి స్వర్గం సో పరోపకారం కోసం కర్మలు చేయడం మానేసి స్వార్థం కోసం ఎందుకు కర్మలు చేయాలి కర్మఫలాన్ని స్వార్థం వైపు అహంకారం వైపు ఎందుకు ఆకర్షించాలి కర్మఫలాన్ని సమాజానికి మనం అప్పచెప్పేస్తుంటే ఈశ్వరారాధన అది ఇంకా బెటర్ ఏమో అని ఈ విధంగా నిష్కామకర్మయోగము తర్వాత ఆత్మ అకర్తా భోక్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడింక కొత్త కొత్త కామ్యకర్మలు చేస్తాడండి చేయడు ఎందుకంటే ఆ కర్మహేతుత్వ ఉపపత్తి నా వాడికి తెలుసున్న జ్ఞానము అది కర్మహేతువు కాదు అది కర్మ సన్యాస హేతు అవుతుంది తప్పిస్తే కర్మహేతువు కాదు ఈ ప్రసంగం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమనే అభిప్రాయం మీరు చేస్తున్న సంధ్యావనది కర్మల్ని మానేయమనే అభిప్రాయం కాదు మీరు చేసేది చేయండి కానీ ఆత్మస్వరూపంలో కర్త భోక్త లేదు అని తెలుసుకోవాలి తర్వాత మళ్ళీ నేను ఆయమే లెట్ల అపాలజెట్టికే బాగుంటుంది వైశుడైపీ నేను శాస్త్రం చెప్తే మళ్ళీ అపాలజీ ఎందుకంటే ఏదో మళ్ళీ అందరినీ కలుపుకోవాలనే అభిప్రాయం తర్వాత प्रमाणूतेन वेदे ममचोत कर्तव्य कर्म कर्मा सारी कर्म कर्ता प्रवर्त नदेव शंकरु కర్మకి ఎసరు పెట్టారంటే కర్తృత్వానికి ఎసర పెట్టినట్టు అవుతుంది అంతర్త రాగదు అది కర్మలను విధించే కర్మకాండ భాగానికి కూడా ఎసర పెట్టినట్టే అవుతుంది అంతే కదండి ఆయన అలా ఎసరు పెడుతూనే ఉంటారు ఆయనే మోమాట ఇప్పుడు ఆయన అడుగుతున్నారు చూడండి ఒకడు ఉన్నాడు వేదము ప్రమాణము అంటే కర్మకాండ వేదములోని కర్మకాండ ప్రమాణము అంటే వేదం కనుక మనకేదైనా ఒక కర్మని విధిస్తే అది మనం చేసుకుంటే మనకి శ్రేయస్సు కలుగుతుంది ప్రమాణం అంటే అదే అర్థం కాబట్టి వేదము ఈ కర్మని చేయమంది మమచోదితం ఏదో పుష్కర స్నానం చేయమందో ఏదో చేయమంది మమచోదితం కాబట్టి విధించింది చేయమని చెప్పింది కాబట్టి కర్తవ్యం కర్మ నేను కర్మని చేసుకోవాలి నాకు చేయటం నా విధి అని అనుకుని ఇది అలా భావన చేసి కర్త కర్మని ప్రవర్తతే కర్త చేసేవాడు కర్మలో ప్రవర్తిస్తాయి పుష్కర స్నానమే ఎగ్జాంపుల్ తీసుకోండి స్నానం చేసేవాడిని నేను కర్తనే వీడు దేహం స్నానం చేస్తుంది అనుకుంటాడండి నేను దేహ సాక్షిని స్నానం దేహం చేస్తుంది అనుకుంటాడు అలా అనుకుంటే వాడు జ్ఞానైపోతాడు స్నానం చేసేవాడిని నేను దేహంతో అధ్యాస చెంది స్నా పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం నాకు కావాలి పుష్కల స్నానం చేస్తే పుణ్యం వస్తుందని హా యూరెన్స్ ఏముందంటే యస్యూరెన్స్ ఏమి అక్కర్లేదు అలా శాస్త్రంలో చెప్పారు అది నాకు నమ్మకం ఐ లై ఐ ఐ బిలీవ్ ఇన్ ఎయిట్ అని వీడు అనుక్కొని వెళ్ళి స్నానం చేసి వస్తాడా లేకపోతే ఇదంతా అజ్ఞానము అవిద్య మాత్రం ఇదం సర్వం దేహం స్నానం చేస్తే ఆత్మశుద్ధం అవడం ఏంటండి ఎవరు సో స్నానం చేసి దేహం ఆత్మశుద్ధం అవుతుందంటావు ఇది ఎలా ఉందంటే ఏదో స్వామి చెప్పినట్టుంది డోంట్ వర్క్ అది ఇలాగనమాట ఆత్మ ఎందు శుద్ధ అనవసరం అసలు ఆత్మ నిత్యశుద్ధం నిత్యశుద్ధమైన ఆత్మకి శుద్ధిని సంపాదించడం కోసం దేహాన్ని నదిలో ముంచుతావా ఏమండి ఈ అజ్ఞానం అవిద్య మాత్రమిదం సర్వం నిషేవ ఇది రాత్రి వంటిది అని అనుకుని వెళ్ళి స్నానం చేసి వస్తుండీ చేసేట అదే వాక్యం కాబట్టి అక్కడ మళ్ళీ చూడండి ప్రమాణభూతమైన భేదము నాకు విధించింది నేను ఈ కర్మని చేసుకోవాలి నేను కర్తని అనుకుని కర్మలో ప్రవర్తిస్తాడే కానీ ఇదంతా అజ్ఞానం ఈ భేదం అంతా అజ్ఞానం అంతా ఈశ్వరుడే అంతా ఆత్మయే ఈ భేదబుద్ధి నిశ వంటిది అనుకుని కర్మ చేసొస్తాడా నా కర్మ అని ప్రవర్త కాబట్టి ఇప్పుడు మీకు ఏమిటి ఇక్కడ ప్రపోజల్ ఏమిటంటే అజ్ఞానము కర్మ ఎందు మనిషిని ప్రవర్తిల్లజేయము ఈ మాట విని కర్మమీమాంసకులకి వాళ్ళని అలా పట్టేసుకుని ఒళ్ళంత కాలం రాసేస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది ఈ వాక్యాలు నిజంగానండి ఎలా ఉంటాయి వాక్యాలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు శంకరాచార్యులు ఇంత పరుషంగా మాట్లాడేస్తున్నారు ఎందుకు నేను అడిగేవాడిని మా నాయనగారిని అడిగేవాడిని ఎందుకండి ఇంత పరుషంగా మాట్లాడుతున్నారంటే అరే సత్యం చెప్పేప్పుడు అది పరుషం అదేమో అలాగా దానికి లేబుల్స్ వేయకు తెలుసుకుంటే తెలుసుకో అయితే అవతలకి పో కర్మలు చూసుకోపో అని చెప్పినారు అంటే కానీ లేబుల్స్ వేయకు దానికి పరుషం అని ఇదనేది సత్యం పరుషంగా నీకు వినపడిందంటే నీ సంస్కారం బాగోలేదు కాబట్టి నీకు అలా వినపడింది సత్యం సత్యం అంటే ఏమీ మొహమాటం లేకుండా చెప్తున్నారు అంచేతనే కర్మభాగంలోకి వెళ్ళి ఇలాంటి పాఠం చెప్పకూడదు తర్వాత ఎస్య పునః నిషేవ అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతమితి జ్ఞానం ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకా వాక్యం పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేద్దాం ఎస్య పునః ఏ వ్యక్తికైతే పునః అంటే తూ వంటిది అంది అదర్ హ్యాండ్ అర్థం ఎవనికైతే ఇలా ఇలాగ అనుకుంటున్నాడు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 ఇది జ్ఞానం అటువంటి జ్ఞానం ఎవరికి ఉన్నదో తర్వాత తస్యా ఆత్మజ్ఞ సర్వకర్మసన్యాసే అధికార ప్రవృత్తౌ అంటే ఆత్మజ్ఞానికి సర్వకర్మసన్యాసమునందు మాత్రమే యోగ్యత ఉండుము అంతేకాని కర్మయందు యోగ్యత ఉండదు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 అతను అప్లై చేశాడు నేను చెప్పాను నువ్వు అప్లై చేయకని చెప్పావు సత్యంగా బతకడానికి అలవాటు చేయబోయ్ ఇంకో ఉద్యోగం చూసుకో అసత్యంతో ఉద్యోగం సంపాదిస్తాననే అసలు అప్రోచ్ తప్పు అటువంటి షార్ట్ టర్మ్ వద్దు మనకి కొంచెం శ్రమపడదు ఆగు నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇంకో ఉద్యోగం వచ్చింది నిజానికి అంతకంటే జీతం ఎక్కడ ఎక్కువ ఇస్తున్నారని ఎంఎస్సి సర్టిఫికెట్ దాచిపెట్టి దాచిపెట్టమంటే ఎంఎస్సీ అని రాయలేదంతే ఆ రెండేళ్ళు ఏం చేశాడో అకౌంట్ చూపించాలి కదా ఆ అకౌంట్లో ఎక్కడో ఏదో చేస్తున్నానో ఏదో రాసి అబద్దం రాసి అయితే ఎంఎస్సీ చదివిన టైంకి అకౌంట్ వాళ్ళు అకౌంట్ అడుగుతారు ఏ ఏడాది నుంచి ఏడాది ఏం చేసావని సో అబద్ధం చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూ బాగా చేశాడు ఎందుకంటే బీఎస్సీ ప్రశ్నలు అడిగారు బెంజీ నుంచి ఫినాలు ఎలా చేస్తామని అడిగితే తక్కువని చెప్పాడు ఎంఎస్సీలో చదివాడు కదా మరి వాళ్ళెవెన్ ఎక్కువ చదివాడు కదా సెలెక్ట్ అయ్యాడు ఉద్యోగంలో చేరాడు ఉద్యోగంలో చేరి పొన్నో మూసుకూరుకొచ్చా ఆరు మాసాలు జోయిన్ చేసి ఎవరి దగ్గర కోసాడు ఏమని నువ్వు పెద్ద ఎంఎస్సీ అని నువ్వు నా దగ్గర పెద్ద వేషాలు పోయిపోయి నేను మా మాత్రం ఎంఎస్సీ నేను అయ్యాను అని ఎవరి వెళ్ళాడు అంటే ఆయన విను ఊరుకుని ఎవరిని టెక్నీషియన్గా బీఎస్సీ వాడి మీరు ఎంఎస్సీ వాడిని ఇచ్చారు ఏమిటని పై అధికారిని అడిగాడు పై డిపార్ట్మెంట్ ను అని అడిగారు టెక్నీషియన్ ఎంఎస్సీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని ఎందుకు చేశారాడు కాదు మేము బీఎస్సీ వాడినాం కాదు మీరు ఎంఎస్సీటా అని ఇన్వెస్టిగేట్ చేసేవాడిని డిస్మిస్ చేసేసా సర్వీస్ రియల్లీస్మిస్ బికాస్ ఆఫ్ హైయర్ క్వాలిఫికేషన్ హీఈ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్ ఆత్మజ్ఞానికి కర్మాధికారము లేదు ఆత్మజ్ఞానికి కర్మ అయిన యోగ్యత లేదన్నారు అలాగే చెప్పారు ఎందుకంటే కర్మ చెయ్యాలంటే వాడు అజ్ఞానం అయి ఉండాలయా భేద దృష్టి గలవాడయి ఉండాలి నీకు భేద దృష్టి ఉందా లేదు నీకు నేను దృష్టాంతం చెప్పాను పర్సనల్ దృష్టాంతం చెప్పాను చెప్పాను కదా పుష్కర స్నానం చేస్తూ నాకు ఇలా అనిపించింది జలము ఆపహ ఈశ్వరుడిది ఇది కృష్ణ ఏమిటి గోదావరి ఏంటి గంగేవిటి మిసిసిపి ఏమిటి సర్వము నేను నైలున్నది చూశాను నైరు నది చూస్తే నాకు స్నానం చేయబుద్ధేసిన దాంట్లో అయితే స్నానం చేయడానికి సందర్భం లేక నిత్యమే నీళ్లు తలుపుకున్నా సో ఆ విధంగా సర్వమునందు ఒక పవిత్ర భావన నది అంటే పవిత్రం అనుకున్నప్పుడు ఇంక ఈ నది అన్నీ ఒకటే అన్న వాడికి నువ్వు ఈ టైంలో ఇక్కడ చేయ ఆ టైంలో అక్కడ చేయని విధించదు శాస్త్రం విధించదు అది అధికారం ఉన్నదంటే భేద దృష్టి ఉండాలి వాడికి అప్పుడే అధికారం అది సమాచారం భేద దృష్టి భేద దృష్టి ఉండడం అంటే అజ్ఞానం ఉండడం అని అర్థం కాబట్టి ఆత్మజ్ఞానికి సర్వకర్మ సన్యా కాబట్టి సన్యాసం అంటే అది దట్ ఈజ్ సన్యాస సన్యాసం అంటే విడిచిపెట్టడం కాదు భార్యని పిల్లల్ని విడిచిపెట్టడం కాదు సన్యాసం అంటే భార్యని పిల్లల్ని విడిచిపెట్టేసి ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి హోమాలు చేస్తుంటే అది సన్యాసం అనిపించకూడదు నువ్వు హోమం చేయడానికి నీకు అర్హత లేదు భార్యని విడిపెట్టేసిన తర్వాత భార్యతో కలిసి హోమం చేయాలి కానీ భార్యను విడిచిపెట్టి హోమాలు చేయడం ఏంటండి టీవీ కెమెరాల కోసం హోమాలు చేయడం తప్పది అపత్తిని వాడి హోమార్హత లేకుండా అయిపోతుంది కాబట్టి హోమం చేయాలనుకుంటే నువ్వు గృహస్థ గృహస్థగానే ఉండాలి ఒక ఒక స్వామి ఉన్నారు నాతో నేను అడగలేదు నేనేం మాట్లాడుకున్నాను హోమృష్టి కూరుకున్నాను ఏదో యజ్ఞం చేస్తుంటే నేను ఊరుకున్నాను నేను ఒక్క పది సంవత్సరాల యజ్ఞాలి చేయాలనుకున్నానండి అని చెప్పారు ఆయన మరి పది సంవత్సరాలు యంగ్ మ్యాన్న పది సంవత్సరాల యజ్ఞాలవి చేదలుచుకున్న వాడివి వివాహం చేసుకోవాల్సింది పోయి సన్యాసం తీసుకోవడం ఏమిటి తప్పు కదా అది కాబట్టి సర్వకర్మ సన్యాసం నుండే వాడికి అధికారము నవృత్తం ప్రవృత్తి అంటే కర్మ కర్మ ఎందు వాడికి అధికారం లేదు అధికారం అంటే యోగ్యత యోగ్యత లేదు ద దేని గుండి యోగ్యత అనుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు రమ్మీ ప్యాకెట్ ఆడుతున్నారు హండ్రెడ్ రూపీస్ కౌంటు చొప్పున ఆడుతున్నారు వీడి జేబులో పది రూపాయలు వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి నేను కూడా జాయిన్ అవుతానంటే నీకు అధికారం లేదా అవతల బొమ్మంటారు కాదు పేకాట అజ్ఞానం అంటే అజ్ఞానమో జ్ఞానం నువ్వు అవతలకి బొమ్మ నువ్వు బయటకు వీడికి అధికారం లేదు అంతే లేదా వీడి లక్ష రూపాయలు వేసుకు వెళ్తాడు వీడికేమో కౌంటర్ ఆట కాదు లక్ష రూపాయలు ఉన్నా పెట్టుకోరు అంతే యాక్సెప్ట్ ఇందుకు అజ్ఞానమో జ్ఞానమో దానికి అది లక్షణం ఉండాలి కాబట్టి కర్మకి వాడు కర్తభోక్త అయి ఉండాలి కర్తభోక్త అంటే అజ్ఞానయి ఉండాలి అని అర్థం కాబట్టి సర్వకర్మసన్యాసమునందు కేవలము ఆత్మజ్ఞానమునకు మాత్రమే అర్హత తా చ దర్శ్యతి తుద్ధస్తాత్మాన ఇదిష్టాయా తార ఏ అధికారం అని ఉండేటోటి అధికారహా అని ఉండాల్సిందే అహా అధికారం దర్శయిష్యతి తధికారం దర్శయిష్యతి భాష్యకారులు విభక్తి దగ్గర తేడా చేయరు మనమే పొరపాటు పడుతుంటే తథాచ దర్శయిష్యతే అధికారం మరి వారికి కర్మ అధికారం లేకపోతే యోగ్యత లేకపోతే మరి దేనియన్ని యోగ్యత అంటే జ్ఞాననిష్ట ఎందు ఆ ఎరుకలో ఉండు ఆ సత్తు సత్ ఉనికి యొక్క ఎరుకలో ఉండవ అని చెప్పారు అంతే జ్ఞాననిష్టలో అధికారం ఉంది అటువంటి యోగ్యత ఉన్నవాళ్ళు తగులుతారు నేను ఒక వ్యక్తిని ఎరు ఎరుగుతున్నటువంటి యోగ్యత ఉన్న వ్యక్తి ఒక స్త్రీ సో ఫ్లారిడాలో ఉందమ్మ నన్ను అడిగారు స్వామీజీ మీరు వెళ్ళిపోతున్నారు కదా నన్ను ఏం చేయమంటారు అని అడిగారు జస్ట్ బి అని చెప్పాను జస్ట్ బి బి జస్ట్ బి ఈజ్ నాట్ ఈజీ చాలా కఠినమైన విషయం సత్వగుణ ప్రధానంగా ఉంటే మాత్రమే జస్ట్ బీ కుదురుతుంది ఎరుకలో ఉండంతే బి ఇన్ దట్ అండర్స్టాండ్ బి ఇన్ దట్ నాలెడ్జ్ బీ ఇన్ దట్ నోయింగ్నెస్ బి ద నోయింగ్నెస్ అంటే అలా మీరు లేనప్పుడు ఏం చేయమంటారు బీ ది నోయింగ్నెస్ అంతే ఇంక నేను చేయమని చెప్పి చేయమని ఎందుకని బికాజ్ ఐ నో ది ది పెర్సన్స్ లెవెల్ ఐ నో అలా కాకుండా ఆ లెవెల్ లేదనుకోండి మీరు రోజు సుందరకాండ ఒక సర్గ మీరు పారాయణ చేసుకోండి అయితే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి ఇవి తక్కువ ఉన్న అభిప్రాయం కాదు ఆ స్థానం దేని స్థానం దానికి ఉంటుంది కాబట్టి సో తద్బుద్ధ తాత్మానస్తాస్త అని ఓ శ్లోకం ఉంటుంది గచ్చని చెప్పను రావృత్తి అని ఆ విధంగా ఉంది సో ఏం చేయాలి వాళ్ళు ఏం ఆలోచించాలి తత్తుని ఆలోచించాలి దేని స్వరూప దేనియందు విలీనమై ఉండాలి తత్తులో విలీనమై ఉండాలి దేనియందు పట్టుదల నిష్టని కలిగి ఉండాలి తత్తులో నిష్టని కలిగి ఉండాలి ఏదే సర్వలక్ష్యంగా కలిగి ఉండాలి తత్తు సర్వలక్ష్యంగా కలిగి ఉండాలి వాడు ఏం కర్మ చేస్తాడు అండి కర్మ చేయాలంటే ఇలా ఉంటే ఇంత ఏకాగ్రత ఉంటే కర్మ చేయడం కుదురుకుందా కాబట్టి ఆ నాలుగు పదాలు వేశారు ఇంటర్ అవి తద్బుద్ధి తద్ష్ట తత్పరాయణత ఇలాగ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్ని పదాలు ఎందుకు వేశారంటే వాడికి జ్ఞాననిష్ట తప్ప ఆ ఉనికి యొక్క ఎరుక తప్ప ఇంక ఏమీ అక్కర్లేదు వాడికి అలాంటి యోగ్యత వాడికి ఉన్నది అని ఆ శ్లోకంలో చూపించినారు తర్వాత త్రాపి ప్రవర్తక ప్రమాణాభావే ప్రవృత్తి అనుపత్తి ఇది చేతి నా మళ్ళీ పూర్వపక్షం ఓకే చూడండి జ్ఞాననిష్టయందు ఉండాలి అని చెప్పారు జ్ఞాననిష్టయందు ఉండాలి అని విధించేటువంటి శాస్త్రం ఉండాలా అక్కర్లేదా విధించే శాస్త్రం ఉండాలి విధించనిష్ట ఎందు ఉండుము అని అని ఇంజంక్షన్ విధించి ఇంజంక్షన్ ఇట్ హ్యాస్ టు బి ఎంజాయిండ్ సో ఆ విధమైనటువంటి ఒక విధి నియోగించాలి ఈ పని నువ్వు చెయ్యి అని నియోగిస్తే వాడు చేస్తారు శాస్త్రాన్ని నియోగిస్తుంది సో ఆ విధంగా నియోగించేటువంటి శాస్త్రం ఉండాలక్కర్లేదా ఉండాలనే చెప్పాలి అయితే జ్ఞాననిష్టలో ఉండు అని శాస్త్రము నియోగించింది అని చెప్పాలి అంటే మళ్ళీ విధి అయింది మళ్ళీ ప్రవృత్తి అయింది మళ్ళీ కర్మే అయింది నువ్వు కర్మ నుంచి బయటపడ్డట్ అని పూర్వోక్షం దాని సిద్ధాంతం స్వాత్మ నా అది నీ నీ అబ్జెక్షను సరికాదు సో ఎందుకంటే స్వాత్మ విషయత్వాత్ ఆత్మజ్ఞానస్య అది సంగ్రహవాక్యం ఆత్మజ్ఞాననిష్ట ఉండాలని చెప్పారంటే ఈ ఆత్మజ్ఞాననిష్ట అనేది తన స్వరూపానికి చెందినది కనుక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 కాబట్టి నేను క్రియను చేయాలి అంటే ఇప్పుడు క్రియను చేయాలి అంటే నేను నేనుగా నా లోపలే ఉండిపోతే క్రియను చేయడం ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఐ హ్యావ్ టు త్రో మైసెల్ఫ్ అవుట్ ఇన్ ది వరల్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ కాదండి వరల్డ్ కూడా నేనేంటే వాడి జ్ఞానైపోతాడు వాడికి కర్మాధికారం ఉండదు కాబట్టి నన్ను నేను నా నుండి దూరంగా బాహ్యంలోకి తీసుకుపోవాలి క్రియలోకి నన్ను నేను పారేసుకోవాలి ఇంకపోతే క్రియని సిద్ధింపజేయాలంటే కారకాలు కావాలి కాబట్టి కర్మ సంప్రదానం అపాధానం ఇవన్నీ సంపాదించాలి యూ హ్యావ్ టు త్రో యువర్ సెల్ఫ్ ఇన్ వేరియస్ పుష్పం చేతిలో తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు పుష్ పుష్ థ్రో యువర్ సెల్ఫ్ ఆన్ టు ది ఫ్లవర్ దెన్ యూ హ్యావ్ టు ఆఫర్ దట్ ఫ్లవర్ టు ది గాడ్ యూ హెవ్ టు త్రో యువర్ సెల్ఫ్ భావనాత్మకంగా మీరు పుష్పం వైపు చేయి చాపుతారు అంటే భావనాత్మకంగా మీరు పుష్పం మీద ప్రసరించారు మీరు ఆ పుష్పం తీసుకుని మళ్ళీ విగ్రహం మీదకు మీరు ప్రసరించారు సో ఈ రకమైన నిరంతరమైన విక్షేపము కర్మ యొక్క లక్షణం ఇలాగ నన్ను కర్మ చేపిన శాస్త్రం చెప్పింది అని ఆ శాస్త్రానికి నియోజ్యుడు మీరు ఆత్మజ్ఞానం పరిస్థితి ఎలా ఉండదు ఆత్మజ్ఞానం పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను నా చేతను నాయందు నాతో నాలో నిలిచి ఉండుతా అని అలా ఉంటుంది ఆత్మజ్ఞానం ఇక్కడ విక్షేపమే ఉండదు కాబట్టి దీన్ని కూడా ప్రవృత్తి అని నువ్వు వర్ణించటం తప్పు ఇది ప్రవృత్తి కాదు ఇది నివృత్తి ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ డూయింగ్ కర్మ కాబట్టి కర్మ దగ్గర ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నదో ఇది కర్త వేరే వీడు కర్త వీడిని నియోగించేది శాస్త్రము వీడి క్రియ చేసి ఫలాన్ని పొందుతాడు అని అక్కడ నియోజ్య నియోజక భావం ఉంటుంది శాస్త్రము నియోజకము వీడు నియోజ్యుడు సో శాస్త్ర ఎంజాయిన్స్ ది కర్మ అంటూ హిమ్ అండ్ హీ రిసీవ్స్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది శాస్త్ర ఇటువంటి భావం అంతా ఆ భేదభావంతో ఉంటుంది అదే పరిస్థితిని శాస్త్రం నీకు బోధించింది ఆత్మజ్ఞానాన్ని నిష్ఠుడై ఉండు కాబట్టి శాస్త్రాన్ని నన్ను నియోగించింది ఇప్పుడు నేను ఆత్మజ్ఞాన నిష్ఠ అనే దాన్ని చేయాలి కాబట్టి మళ్ళీ నియోజ్య నియోజక భావం ఉంది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 తదంతత్వాచ్ఛ సర్వ ప్రమాణానం ప్రమాణత్వస్ ఆయన అంటున్నారు చూడు నువ్వు నీ నుండి దూరంగా నిన్ను నీకంటే బయటికి విసిరేసుకోవాలి అంటే యు హేక్ అన్ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ చేయటానికి ప్రేరణగా శాస్త్రం అవసరం శాస్త్రం ప్రేరేపిస్తే నువ్వు ఎఫర్ట్ చేస్తావు కాబట్టి నీ నుండి నువ్వు జారిపోవడానికి నీ నుండి నువ్వు బయటకు పోవడానికి శాస్త్రం అవసరం ఎఫర్ట్ అవసరం బోధించేది ఇవన్నీ కావాలి నీలో నువ్వు ఉండటానికి ఇవేం అక్కర్లేదు అంటే ఏమిటంటే శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదండి అక్కర్లేదు ప్రవర్తక ప్రమాణ అపేక్షత నా ఎందుకంటే వేర్ దేర్ ఇస్ ఎ జర్నీ యు డూ ది జర్నీ అని పుష్ చేసేటువంటి శాస్త్రం ఉండాలి ఒక ఆర్డర్ ఉండాలి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 నా ప్రవర్తక ప్రమాణాపేక్షత ప్రవర్తింపజేసే ప్రమాణము జ్ఞాన సాధనం శాస్త్రం అంటే వేదం అనమాట దాని అపేక్ష లేదన్నారు ఇట్ ఈజ్ నాట్ నీడెడ్ అంటే ఏమిటి నువ్వు శాస్త్రాన్ని పూర్తిగా తొలగించి బారేస్తున్నవా జ్ఞాననిష్ట దగ్గర అలా చేస్తే ఉపనిషత్తులు మరి ఏమవుతాయి అంటే చూడు ఆత్మస్వరూప నిష్టకి శాస్త్ర ప్రవర్తకత్వం అక్కర్లేదు మరి ఇంక ఈ శాస్త్రము వేదాంత శాస్త్రం యొక్క రోల్ ఏమిటంటే అనాత్మలో ప్రవర్తిల్లకుండగా నిన్ను నిరోధించటానికే అవసరం ఉంటుంది అంచేతే శాస్త్రం నా ప్రవర్తకం జ్ఞాపకమేవా నువ్వు అజ్ఞానం చేత కామ్యకర్మల వెంటబడుతూ కథాభోక్త అంటూ భ్రమ పడుతున్నావురా ఆ భ్రమ నుంచి బయటకు అని చెప్పడం వరకే శాస్త్రం పని శాస్త్రం విధి నిషేధాలు రెండు చెప్తుంది కదా కాబట్టి నివర్తి చేసేసి వదిలేస్తుంది అయితే డికే గత ఒక ప్రసంగాను ప్రసంగంగా నేను అజ్ఞానం కార్యమైన కామ్యకర్మాదుల నుండి నివృత్తులు నేపితే అప్పుడు నేనేం చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఏముండదు సరే చేయాల్సిందేమి ఉండదు అన్నావు కదా మరి చేయాల్సిందేం లేకుండా నేనేం చేయాలి అని వీడి ఏదో ఇంకా ఏదో ఒకటి సంథింగ్ చెప్తే కానీ పాజిటివ్గా చెప్తే కానీ వీడికి ఉపగా ఉత్సాహం ఉండదు అందుకోసం పాజిటివ్ లుకింగ్ స్టేట్మెంట్ ఒకటి పారేస్తుంది నీలో నువ్వు ఉండు అని చెప్పి నీలో నువ్వు ఉండు అని మీరు ఆలోచించి చూడండి నీ నీలోంచి నువ్వు బయటకు వచ్చేయని చెప్పడానికి నియోగం కావాలి కానీ నీలో నువ్వు ఉండు అని చెప్పడానికి నియోగం కావాలండి సపోజ్ నేను చెప్పలేదనుకోండి మీరు మీలోంచి మీరు బయటికి రాలేదనుకోండి కాబట్టి అప్పుడు మీరు మీలో మీరే ఉన్నట్టు అయిందిగా కాబట్టి మీరు మీలోంచి మీరు బయటికి రావడానికి శాస్త్రం చెప్పాలి ఇప్పుడు శాస్త్రం ఆ రకమైన విధి శాస్త్రం తీసి పక్కన పెట్టాము ఆ జ్ఞానం అని ఇంక ఇప్పుడు మీలో మీరు ఉండు అని మళ్ళీ చే ఇంకొక మళ్ళీ చెప్పే శాస్త్రం కావాలా అక్కలా ఎందుకంటే మీలోంచి మీరు బయటికి రాకపోతే ఏమిటైంది మీలో మీరు ఉండదు మరైతే ఉపనిషత్తులందుకు ఇప్పుడే చెప్పారు ఉపనిషత్తులు ఎందుకో నివృత్తి ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి చేయడానికి ఉపనిషత్తులు అంచేతనే నిషేధ శాస్త్రం లాంటిది వేదాంతం నిషేధ శాస్త్రము ఏది చెయ్యదు అని చెప్తారు నిషేధ శాస్త్రం ఏం చెయ్యదు విధి శాస్త్రం చేస్తుంది ఇప్పుడు కర్మ ఉందనుకోండి ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది విధి చెప్తుంది అప్పుడు అది విని వీడు ఆ కర్మ ఆ విధి శాస్త్రం చేత ప్రేరితుడై ఆ పని చేస్తాడు ఆ పద్ధతి వేరు ఇది నువ్వు ఫలానాది నువ్వు తినద్దు అని శాస్త్రం చెప్పింది ఈ దృష్టాంతం అలా చెప్పారు అలా నాది నువ్వు తినద్దు అని నిషేధ శాస్త్రం ఉంది సో వీటికి నిషేధ శాస్త్రం చెప్పారు ఈ ఐటెం నువ్వు తినద్దు అని చెప్పారు ఆ ఐటమ్ ఒడ్డించారు వడ్డిస్తే చెయ్యి అలా వెళ్ళబోయింది శంకర్లు అలాగే వర్ణిస్తారు దాన్ని చెయ్యి అలా వెళ్ళబోతే వెంటనే నిషేధ శాస్త్రం గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి చెయ్యి వెళ్ళడం మానేసింది వెళ్ళబోయి వెళ్ళడం మానేసింది ఇప్పుడు నిషేధ శాస్త్రం ఏం చేసింది ఏం ఏం చేసింది వీడు ఏం చేశాడు వీడు ఏమి చేయలేదు వీడు తనలో తాను ఉండిపోయడంతే కా అయితే ఇప్పుడు నిషేధ శాస్త్రానికి రోలు ఉందా లేదా ఉంది ఏమిటా రోలు అంటే వీడి వెళ్ళకుండా తనలో తానుండిపోయడానికి కావలసిన ఒక పరిస్థితిని కల్పించి పక్కకి తప్పుకున్నది ఇట్ డజన్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ అలాగే వేదాంత శాస్త్రం కూడా ఆత్మకర్త అని చెప్తుంది వీడు కర్తృత్వంలో ప్రవేశించడం మానేసి తనలో తాను ఉండిపోతాడు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 నేను భావనకు దూరంగా ఎప్పుడూ లేరు అంటే ఆత్మస్వరూప నిష్ఠులయ్యే ఉన్నారు కాబట్టి శాస్త్ర సంబంధం లేకుండానే మీరు ఆత్మనిష్ఠులై ఉన్నారు అయితే శాస్త్రం యొక్క రోల్ ఏమిటి అంటే ఈ ఆత్మనిష్టని చెరగొట్టే అజ్ఞానం వస్తుంది అజ్ఞానాన్ని తొలగించేసి శాస్త్రం కృతార్థం అయిపోతున్న కదా అంతకుమించి శాస్త్రం ఏం చేయనక్కర్లేదు ఆత్మనిష్ట మీకు సిద్ధించియే ఉన్నది ఆ విధంగా నిరూపిస్తారు ఇది రేపు క్లాస్లో కంటిన్యూట్ అవుతా రేపు క్లాస్ తీసుకుంటా విల్ హ్యావ్ ఎ క్లాస్ టుమారో ఒరిజినల్గా నేను రేపు క్లాస్ ఉండదు అని మనవి చేశాను బట్ నవ్ ఐఎమ్ థింకింగ్ దట్ వీ కెన్ హ్యావ్ అవర్ రెగ్యులర్ క్లాస్ టుమారో అండ్ ఫినిష్ దిస్ భాష్యం నెక్స్ట్ శ్లోకానికి ప్రోగ్రెస్ ఓం పూర్ణమే హరి హోం హరి